మన పని రేపు అయ్యేటట్లు చూడాలి ఇప్పటికే చాలా ఆలస్యం అయింది మా నాన్నగారికి కోపం వస్తున్నది అవును చూడు వాన వచ్చేటట్లున్నది ఆకాశం అంతా మబ్బులు పట్టాయి మనం ఇంకా బస్టాండ్ కు చాలా దూరంలో ఉన్నాం లేదు సుగుణ దగ్గరికే వచ్చాం ఏమిటి ఇక్కడ ఇంతమంది జనం ఉన్నారు ఇక్కడ కూడా బస్ ఆగుతుంది మనం కూడా ఇక్కడే ఉందాం మీ స్నేహితురాళ్లలో ఇవాళ మీ ఇంటికి వస్తున్న వాళ్లెవరు రాని వాళ్లెవరు అందరూ వస్తున్నారు చూడు ఇక్కడ సుమారు వంద మంది ఉన్నారు అందరూ బస్సు కోసమే ఎదురు చూస్తున్నట్లున్నారు అవును అంతమందికి బస్సులో చోటుంటుందా ఆ సిటీ బస్ అంటే ఏమనుకుంటున్నావు పుష్పక విమానం ఇక్కడ నిల్చుంటే మన పేటకు లేవో బస్సులేవో వెళ్లని లేవో ఎట్లా కనుక్కోవటం ఒకటే గుర్తు ఆ చెట్టు దగ్గర ఆగిన బస్సు మనది ఆగని బస్సు మనది కాదు అయితే మనం అక్కడ నిల్చోవాలన్నమాట అవును పద మనం ఆలస్యం చేసిన కొద్దీ జనం ఎక్కువ అవుతారు నిన్న వచ్చినట్లు బస్సు టైముకు వస్తే మనం అరగంటలో ఇంటికి వెళ్తాం అన్ని మనం అనుకున్నట్లే జరుగుతాయా టైం అయిన కొద్దీ జనం ఎక్కువవుతున్నారు పర్వాలేదు కొంతమంది ఆటోలలో వెళ్తున్నారు వాళ్ళు వెళ్తున్నట్లు మనం కూడా ఆటోలో వెళ్దామా అవసరం లేదు మనకు బస్సులో చోటు దొరుకుతుంది బస్సుకు టైం అయినట్లుంది సుగుణ మన పని రేపు చూడాలి మన పని రేపు చూడాలి ఇప్పటికే చాలా అలస్యం అయింది ఇప్పటికే చాలా ఆలస్యం అయింది మా నాన్నగారికి కోపం వస్తున్నది అవును చుడు వాన వచ్చేటట్లున్నది ఆకాశం అంతా మబ్బులు పట్టాయి మనం ఇంకా బస్టాండ్ కు చాలా దూరంలో ఉన్నాం మనం ఇంకా బస్టాండ్ కు చాలా దూరంలో ఉన్నాం లేదు సుగుణా. లేదు సుగుణ దగ్గరికే వచ్చాం దగ్గరికే వచ్చాం ఏమిటి ఇక్కడ ఇంతమంది జనం ఉన్నారు జనం ఉన్నారు ఇక్కడ కూడా బస్ సాగుతుంది ఇక్కడ కూడా బస్ సాగుతుంది మనం కూడా ఇక్కడే ఉందాం మనం కూడా ఇక్కడే ఉందాం మీ స్నేహితురాళ్లలో ఇవాళ మీ ఇంటికి వస్తున్న వాళ్ళెవరు రాని వాళ్ళెవరు మీ స్నేహితురాళ్లల్లో ఇవాళ మీ ఇంటికి వస్తున్న వాళ్లెవరు రాని వాళ్లెవరు అందరూ వస్తున్నారు అందరూ వస్తున్నారు చూడు ఇక్కడ సుమారు వంద మంది ఉన్నారు వంద మంది ఉన్నారు అందరు బస్సు కోసమే ఎదురు చూస్తున్నట్లున్నారు అందరూ బస్సు కోసమే ఎదురు చూస్తున్నట్లున్నారు అవును సిటీ బస్ అంటే ఏమనుకుంటున్నావు పుష్పక విమానం పుష్పక విమానం ఇక్కడ నిల్చుంటే మన పేటకు వెళ్లే బస్సులేవో వెళ్ళని లేవో ఎట్లా కనుక్కోవటం ఇక్కడ నిల్చుంటే మన పేటకు వెళ్లే బస్సులేవో వెళ్లని బస్సులేవో ఎట్లా కనుక్కోవటం ఒకటే గుర్తు ఒకటే గుర్తు ఆ చెట్టు దగ్గర ఆగిన బస్సు మనది ఆ చెట్టు దగ్గర ఆగిన బస్సు మనది ఆగని బస్సు మనది కాదు ఆగని బస్సు మనది కాదు అయితే మనం అక్కడ నిల్చోవాలన్నమాట అయితే మనం అక్కడ నిల్చోవాలన్నమాట అవును పదను పద మనం ఆలస్యం చేసిన కొద్దీ జనం ఎక్కువ అవుతారు మనం ఆలస్యం చేసిన కొద్దీ జనం ఎక్కువ అవుతారు నిన్న వచ్చినట్లు బస్సు టైం కు వస్తే మనం ఆరు గంటలో ఇంటికి వెళ్తాం నిన్న వచ్చినట్లు బస్సు టైంకు వస్తే మనం అరగంటలో ఇంటికి వెళ్తాం అన్ని మనం అనుకున్నట్లే అన్ని మనం అనుకున్నట్లే జరుగుతాయా టైం అయిన జనం ఎక్కువ అవుతున్నారు జనం వాళ్ళు వెళ్తున్నట్లు మనం కూడా ఆటోలో వెళ్దామా వాళ్ళు వెళ్తున్నట్లు మనం కూడా ఆటోలో వెళ్దామా చోటు దొరుకుతుంది మనకు బస్సులో చోటు దొరుకుతుంది టైం అయినట్లుంది రెపిటేషన్ డ్రిల్ స్టార్ట్ నిన్న వచ్చిన వాళ్ళెవరు రాని వాళ్ళెవరు నిన్న వచ్చిన వాళ్ళెవరు రాని వాళ్ళెవరు ఇప్పుడు చదువుతున్న వాళ్ళెవరు చదవని వాళ్ళెవరు ఇప్పుడు చదువుతున్న వాళ్ళెవరు చదవని వాళ్ళెవరు రేపు పూలు కోసే వాళ్ళెవరు కొయ్యని వాళ్ళెవరు రేపు పూలు కోసే వాళ్ళెవరు కొయ్యని వాళ్ళెవరు ఈ కళలు ఇక్కడికి తెచ్చిన వాళ్ళెవరు తేని వాళ్ళెవరు ఈ కళలు ఇక్కడికి తెచ్చిన వాళ్ళెవరు తేని వాళ్ళెవరు ఇప్పుడు నాకు డబ్బులు ఇస్తున్న వాళ్ళెవరు ఇవ్వని వాళ్ళెవరు ఇప్పుడు నాకు డబ్బులు ఇస్తున్న వాళ్ళెవరు ఇవ్వని వాళ్ళెవరు ఇప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళెవరు లేని వాళ్ళెవరు ఇప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళెవరు లేనివాళ్ళెవరు ఈ పరీక్షలో పాస్ అయ్యేవాళ్ళెవరు కాని వాళ్ళెవరు ఈ పరీక్షలో పాస్ అయ్యేవాళ్ళెవరు కాని వాళ్ళెవరు శర్మ మాట్లాడినట్లు నువ్వు మాట్లాడు శర్మ మాట్లాడినట్లు నువ్వు మాట్లాడు నేను రాస్తున్నట్లు నువ్వు రాస్తావా నేను రాస్తున్నట్లు నువ్వు రాస్తావా మన పని అయ్యేటట్లు చూడండి మన పని అయ్యేటట్లు చూడండి ఈవేళ మురళీ కాలేజీకి వచ్చేటట్లు చూడండి ఈవేళ మురళీ కాలేజీకి వచ్చేటట్లు చూడండి నిన్న శ్రీధర్ కలం కొన్నట్లున్నాడు నిన్న శ్రీధర్ కలం కొన్నట్లున్నాడు ఇప్పుడు వాన వస్తున్నట్లుంది ఇప్పుడు వాన వస్తున్నట్లుంది మాస్టర్ గారు రేపు మనల్ని పాఠం అడిగేటట్లున్నారు మాస్టర్ గారు రేపు మనల్ని పాఠం అడిగేటట్లున్నారు పాడిన కొద్ది సంగీతం బాగా వస్తుంది పాడిన కొద్ది సంగీతం బాగా వస్తుంది టైం అయిన కొద్దీ జనం ఎక్కువవుతారు టైం అయిన కొద్దీ జనం ఎక్కువ తినండి నిన్న ఉప్మా చెయ్యని వాళ్ళు నిన్న ఉప్మా చూడని వాళ్ళు ఇవేళ చూడండి తీసుకో నిన్న ఉప్మా తీసుకోని వాళ్ళు ఈవేళ తీసుకోండి నిన్న ఉప్మా అడగని వాళ్ళు అడగండినట్లు మాట్లాడు శర్మ చూసినట్లు చూడు రాయి రాయి రాసినట్లు ఇచ్చినట్లు రా రా చె మాట్లాడుతున్నట్లు మాట్లాడను కమలా పాఠం చదువు ఎవరు చదువుతున్నట్లు చదవను పార్వతి పూలు కొయ్య ఎవరు కోస్తున్నట్లు కొయ్యను తొందరగా నడు ఎవరు నడుస్తున్నట్లు నడవను అన్నం వడ్డించు ఎవరు వడ్డిస్తున్నట్లు వడ్డించను ఆ గదిలో తెలుగు వాళ్ళున్నారు కన్నడం వాళ్ళున్నారు కన్నడం వాళ్ళెవరో ఎట్లా కనుక్కోటం మన బస్సు వాళ్ళ బస్సు అక్కడికే వస్తాయి మన బస్సు ఏదో వాళ్ల ఎట్లా కనుక్కోటం ఈ బల్లం మీద పంచదార వేసిన కాఫీ ఉంది పంచదార వెయ్యని కాఫీ ఉంది పంచదార వేసిన కాఫీ ఏదో పంచదార వెయ్యని కాఫీ ఏదో ఎట్లా కనుక్కోటం అక్కడ రెండు రోడ్లు రోడ్లున్నాయి ఒక రోడ్ గుంటూరు పోతుంది ఇంకొక రోడ్ అమరావతి పోతుంది అక్కడ రెండు రోడ్లున్నాయి ఒక రోడ్ గుంటూరు పోతుంది ఇంకొక రోడ్డు అమరావతి పోతుంది గుంటూరు పోయే రోడ్ ఏదో అమరావతి పోయే రోడ్డు ఏదో ఎట్లా కనుక్కోవటం ట్రాన్స్ఫర్మేషన్ డ్రిల్ శర్మ రావాలి లక్ష్మి చదవాలి లక్ష్మిని చదివేటట్లు చెయ్యి శారద పాస్ కావాలి శారదను పాస్ అయ్యేటట్లు చెయ్యి ఈ బస్సు నడవాలి ఈ బస్సును నడిచేటట్లు చెయ్యి నా పుస్తకం తీసుకున్న వాళ్ళెవరు నా పుస్తకం తీసుకోని ఎవరు శారదతో మాట్లాడిన ఎవరు శారదతో మాట్లాడని ఉత్తరం ఉత్తరం రాసిన రాయని తెలుగు వాళ్ళెవరు వానలో తడుస్తున్న వాళ్ళు ఆరుగురు వానలో తడవని వాళ్లు బ్రెడ్ కాలుస్తున్న నా ఉంగరం తీసుకురాని వాళ్ళెవరు ఎల్లుండి గుంటూరు వెళ్లేవాళ్ళు లేరు ఎల్లుండి గుంటూరు వెళ్ళని వాళ్ళు లేరు పాసు అయ్యే వాళ్ళు ఎంతమంది పాసు కానివాళ్ళు వచ్చేవాళ్ళు లేరు రేపు రానివాళ్లు లేరు ఎల్లుండి ఉంగరం తెచ్చేవాళ్లు లేరు ఎల్లుండి ఉంగరం తేనివాళ్లు లేరు నీకు మంచినీళ్లు ఇచ్చేవాళ్ళు లేరు నీకు మంచి నీళ్లు ఇవ్వని వాళ్ళు లేరు మీ ఇంటికి పోయేవాళ్ళు ఎవరు మీ ఇంటికి పోని ఎవరు ఈ కాస్తే అంత దూరం ఎక్కువ అయినట్లు కనిపిస్తుంది నడిచిన కొద్దీ దూరం ఎక్కువైనట్లు కనిపిస్తుంది ఎంత బాగా పని చేస్తే అంత పైకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది బాగా పనిచేసిన కొద్దీ పైకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది